మీకు వందనాలు ప్రభా మీ నామం ఎత్తుకొని ప్రభా ప్ర కూలి ఉన్నాం ప్రభా మీ యొక్క ఆత్మని ఆవరింపజేయండి వాక్యం చేత మాట్లాడండి ఏసేయా పాఠాల ద్వారా మీరు మహిపోయిందండి ప్రభావ రాణ బిడ్డలను మీరు తొలగ రప్పించండి ప్రభు సమయాన్ని మీలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రభు మీ ఆత్మ చేత నడిపించి మీరే మహింపొంది అని ఏక్రహిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఒక్క వరము అడుగుచున్నాను దానినే నేను వెతుకుచున్నాను దేవా ఒక్క వరము అడుగుచున్నాను దానినే నేను వెతుకుచున్నాను నరుదయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది దేవా ఒక వరము అడుగుచున్నాను దానిని నేను వెతుకుచున్నాను నీ ప్రసన్నత చూడాలని నీ ఆలయంలో ధ్యానించాలని నీ ప్రసన్నత చూడాలని నీ ఆలయంలో ధ్యానించాలని నా జీవిత కలమవంతయు నీ మందిరంలో నివసించాలని నా జీవిత కలమంతయు నీ మందిరంలో నివసించాలని దేవా అడుగుచున్నాను దానిని నేను వెతుకుచున్నాను దేవా ఒక వరము అడుగుచున్నాను దానిని నేను వెతుకుచున్నాను నా ఆవరణ చూడాలని జీవము గల దేవుని దర్శించాలని నా ఆవరణ చూడాలని జీవము గల దేవుని దర్శించాలని నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే ఎంత శ్రేష్టం దేవా ఒక వరము అడుగుచున్నాను దానిని నేను వెతుకుచున్నాను దేవా ఒక వరము అడుగుచున్నాను దానిని నేను బదుకుచున్నాను నా ప్రియుడేసు చూడాలని సదాకాల మేచుతో ఉండాలని నా ప్రియుడైన ఈసుని చూడాలని సదాకాల మేచుతో ఉండాలని విశ్వాస యాత్రలో కొనసాగించి త్వరగాని సన్నిధి చేరాలని విశ్వాస యాత్రలో కొనసాగించి త్వరగాని సన్నిధి చేరాలని దేవా వరము అడుగుచున్నాను దానిని నేను బతుకుచున్నాను నారుదాయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది నారుదాయము నా శరీరము ఆనందముతో వేచి ఉన్నది దేవా ఒక్క వరము అడుగుచున్నాను కూర్చున్నాను అల్లు థ్యాంక్ యూ నేను కూడా పాట పాడతాను తలిపోయావా కృపా కృపా నాయసు కృపా కృపా కృపా కృపా కృపా కృపా నాయసు కృపా కృపా కృపా కృపా నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించి వే నువ్వు నన్ను పిలచి నీ నీతి తినిచ్చి మహిమ పరచితివే నేనే మయుంటిను అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భము నందే జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించా వయ్యా కృపా నాయ కృపా నాయ కృపా నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కళలోనైనా నిన్ను మరువలనేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా ఏస్తయ్యా నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకే పై నన్న కర్షించవయ్యా నులే ని నన్ను ఊహించలేను నా శిరసు నీ వయ్యా నా గుర్తింపంత నివేశయ్యా నా ప్రాణం సర్వం నీవేసయ్యా నేనే మైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ జనములకు ప్రవక్తగా నన్ను నియమించవయ్యా నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించవయ్యా కృపా కృపా నాయసు కృపా కృపా కృపా కృపా నాయే కృపా నా పాపము నన్నుతర్మంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విదించను శాలో మంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచి తనమే కలిగించే మారు య్యా నేనెంతగానో క్షమించబడి తిని ఎక్కువగా ప్రేమించి తివయ్యా నా మొదటి ప్రేమాన్ని వేస్తయ్యా నా మొదటి స్థానముని వేస్తయ్యా నేనే మై ఉంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమా పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా కృపా कृपा नयेशु कृपा कृपा कृपा कृपा कृपा कृपा नयेशु कृपा कृपा कृपा कृपा పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడవు నీవయ్యా నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నీ వింతగా నన్ను హెచ్చించుటకు ఏసయ్యా ఏమీ గలను నీ గొప్ప కృపకై విరిగిన నా మన శేషయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కదగా వివరిస్తానయ్యా నేనే మై ఇంటిను కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా krupa krupa na yesu krupa krupa krupa krupa krupa krupa na yesu krupa కృపా కృపా కృపా పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్ష నీయుడవు నా ప్రియుడవు ఏసయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచేసయ్యా నీలో నా నాలో నా నీవు ఏకాత్మాయిమయ్యా జీవించు వాడను ఇకనేను కాను నాయందు నీవయ్యా నీ మనసేనా దర్శనమేస్తయ్యా నీ మాటేనా మనుగడ ఏస్తయ్యా నేనే మై ఇంటిను అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా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 కృపా కృపా కృపా నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించివే నువ్వు నన్ను పిలచి నీని తినిచ్చి మహిమ నేనే మయ్యంటిను కాదయ్యా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 కృపా కృపా కృపా కృపా కృపా నాయసు కృపా కృపా కృపా కృపా అలా ప్రైజ్లో ప్రకీ మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతైయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుడా మహోనతుడా నీ కృ లో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మూడు బారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు మూడు బారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు అనుభవం మధురముగా మాచగలవు చూ నీవు మారనుభవం మధురముగా చగలవు నీవు మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుట మహోనతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత ధన్యతై ఉన్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలూలాూటైనా నీవోరునూ నాటివా జీవజలమూలాటైనా నీవోరున నను నాటి వా మహో నృడా నీ కృపల నేను నివసించుటా నా జీవిత ధన్యతీ మహో నతుడా నీకృపలోవసించుటా మహోనతుడా నీకృపలో నివసించుటా నా జీవిత ధన్యతయున్నదీ వాడబారణ స్వాస్థ్యమునాకై పరమం దుదాచించి వాడబీ స్వాస్మునాకై పరమం దుదాచిచితివాగ్దనఫలము అనుభవిం పా నీ కృపలో నను దాచితివా. వాగ్దనఫలము అనుభవిం పా ీపలో ను పిలచితివా మహోనతుడాకృపలో నేను నివసించుటా నా జీవితయున్నది మహోనతుడాకృపలో నేను నివసించుటా మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది హలో రియా థ్యాంక్ యూ బ్రెదర్ సిస్టర్స్ అందరి మన మధ్యలో ఉన్న దీపా అందరికీ ప్రైజ్ లో నేర్చి నామంలో అందరికీ ప్రైజ్ లో మనం కీర్తనలు సిక్స్టీ ఫస్ట్ వచనం చూసుకున్నాం అసాం సిక్స్టీ ఫస్ట్ వచనం ప్రాధం చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుధ్ర ప్రేమాల దేవా కృపన్న తండ్రి దేవాయేసూ ప్రభ నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతాస్థుతులు స్తోత హళదీయ రజ దేవాసూ ప్రభా ఈ యొక్క వాక్యం ప్రభ మీరు మాతో మాట్లాడిన ప్రభ మా రుద్రని పరిశోధించండి దేవుడో ప్రభ ఏచు ప్రభా మా రుద్రున్న ప్రతి ఒక్క మీకు తెలుసు ప్రభ ఏచు ప్రభా మరి మాకు రాయిచిని ప్రభా నీకు స్థోతున్న తండ్రి జ్ఞానం ఇవ్వండి ప్రభువ దేవాచు ప్రభ నాకున్న సొంత తన నీ యొక్క జ్ఞానం చేత నడిపించి రాయించం తండ్రి మా ఆత్మ ప్రభ దేవ ప్రతి ఒక్క వాక్య మారుద్యంలో నాటపడల ప్రభా చదివింది మీది మర్చిపోదు ప్రభా విన్నది మీది మర్చిపోకుండా ప్రభా రెస్టారేషన్ ఒకటి స్నానం దయచింది ప్రభా ఏతుకు స్నామం నడుగుతున్నాం తండ్రి దేవని యొక్క పరిశుధాత్మ శక్తి చెత్త నడిపింపు దయచేసి ప్రభా పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయమని ఏతుకు స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్స్ ఫస్ట్ వచ్చినాము దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయ ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనియున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కుసించుతున్నది ఓకేనా ఫోర్ వరకే కానీ నేను ఇవాళ మాత్రం ఓన్లీ ఫస్ట్ చూద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే టైం జరపదు కదన్నా ఎవ్రీథింగ్ అన్ని పార్ట్స్ ఒక్కొక్కటి చూసుకోవాలంటే సో నేను ఒకటే చేద్దామని అనుకుంటున్నాను కీర్తన సిక్స్ టు త్రీ వన్ నే చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను వన్ టు ఫోర్ అని అనుకున్నాను కానీ అవి ప్రిపరేషన్ కాడానికి కొంచెం ఆపిన నేను అంటే ఒక్కొక్కటి చూసుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే థర్స్డీ ఫర్ గాడ్ అనమాట దేవుని కోసము దాహం ఆయన కొరకు మనకు థర్స్డే అనేది ఉండాలి లాగింగ్ ఫర్ గాడ్ ఇంగ్లీష్ బైబుల్లో అయితే నా గుడ్ న్యూస్ అయితే హెడ్డింగ్ ఏమైంది లాగింగ్ ఫర్ గాడ్ సో లాగింగ్ కావాలా మనం దేవుళ్ళకి అనంటే నువ్వు ఏ విధంగా లాగింగ్ అవుతావు సో మనకు న్యాచురల్ గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓపెన్ చేయాలి అనంటే నీకు సంథింగ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది నెక్స్ట్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది ఆఫ్టర్ దాట్ నువ్వు లాగింగ్ అవుతావు అంటే నీకు ఇష్టం ఉంటేనే నువ్వు అవుతావు లేకపోతే కావు లాగ్ అవుట్ అయిపోతావు అంటే అది టైం అనమాట నీవు ఇష్టం ఉన్నప్పుడే వెళ్తావు నీ ఇష్టం ఉన్నప్పుడే బయటికి వచ్చేస్తావు అంటే లాగింగ్ ఎట్లా ఉంది ఈ టాపిక్ది అంటే దేవుళ్ళ మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దాన్ని మనం లాగింగ్ లాగౌట్ చేసుకోవాల్సి వస్తుంది ఎట్లా అంటే టర్స్టీ ఫర్ గాడ్ దేవుని కోసము మనము బాగా దాహం ఆయన కోసం మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మనం లాగింగ్ అవుతాము ఏం లేదు నాకు ఇంతవరకే చాలు అని అనుకున్నప్పుడు దాన్ని మనం లాగౌట్ చేసుకొని బయటకు వస్తాం అనమాట అంటే ఇది లాగింగ్ ఫర్ గాడ్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా లాగింగ్ కావాలా ఎప్పుడైనా సన్నిధిలో మనం లాగింగ్ అవుతూనే ఉండాలా ఈ లోకంలో మనం చూసుకుంటాం నార్మల్ గా ఫేస్బుక్ కానీ వాట్సాప్కి వెళ్ళాలనుకున్నా కానీ గూగుల్ ఐడీ ఈమెయిల్ ఐడీస్ కి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాబే ఉంది ఒక జాబ్ పోయింది ఇంకొక జాబ్ మనకి రావాలి అని అనుకుంటే దాన్ని నువ్వు లాగిన్ చేసుకుంటావు వెళ్తే ఈమెయిల్ ఐడీని సర్చింగ్ చేస్తావు ఈమెయిల్ ఐడి కొడితో నీ పాస్వర్డ్ కొడతావు అది నీకు ఓపెన్ అవుతుంది అంటే నువ్వు లాగిన్ చేసుకుంటున్నావు నాకు జాబ్ కావాలా నేను సర్చ్ చేసుకుంటున్నా నాకు ఆ జాబ్ రావాలా అని అనుకొని నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావు ఆ జాబ్ కోసము అంటే నువ్వు లాగింగ్ అయినావు కాబట్టి ప్రయాస పడుతున్నావు నువ్వు ఆ జాబ్ నాకు రావాలి అని ఒకేవేళ అబ్బాయి జాబ్ పోయిందిలే నాకు ఇంకొక జాబ్ దొరుకుతుందని దాన్ని లాగౌట్ చేసుకొని నువ్వు అట్టనే కూర్చొని అంటే ఇమెయిల్ ఐడీస్ కి నీకు ఎన్నో మెయిల్స్ వస్తుంటాయి నీకు జాబ్ ఆఫర్స్ వచ్చింది నువ్వు ఇప్పుడే ఈ దేశానికి వెళ్ళాలా అక్కడ వెళ్ళి ను చెప్పాలా అక్కడ వెళ్ళి నువ్వు వర్క్ చేసుకోవాలా నీ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎన్నో వస్తాయి నువ్వు లాగౌట్ లోనే ఉండిపోతే ఎన్నో బయలుపరుస్తుంటారన్నమాట అట్లనే దేవుడు మనము లాగింగ్ అయినప్పుడే ఆయన్ని చూపించిన ప్రతి ఒక్కటి మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటుందన్నమాట అంటే మనం లాగింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు లాగౌట్ అవుతావో ఎప్పుడైతే నీకు అంటే నువ్వు ఈమెయిల్స్ అని రిసీవ్ చేసుకోవాలా చూసుకోవాలి అని అంటే అందులో ఉన్న నువ్వు జాబ్ కోసము నీకు ఎక్కడెక్కడ పడ్డాయి జాబ్స్ నువ్వు వెతకాలి అనుకుంటే నువ్వు కంపల్సరిగా లాగౌట్ల నుంచి బయటికి వచ్చేసి లాగిన్ చేయాలా ఇన్ని మెయిల్స్ నువ్వు పంపించినావు జాబ్స్ కోసం నీకు వచ్చినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ వచ్చినాయి ఆ నైన్ ఒక్కసారి నువ్వు చూసుకున్నావు అరే నాకి ఈ జాబ్ వచ్చింది ఇది నేను వద్దనుకున్నా దాన్ని నువ్వు లాబర్ డిస్ట్ పాడేసినా నెక్స్ట్ ఇంకొక చూసుకుంటున్నావు అట్లా కొన్ని నీకు జాబ్స్ అనేది చాలా ఆఫర్స్ వస్తాయి అది నువ్వు ఓపెన్ చేస్తున్నా నీకు అది తెలియజేయబడుతుంది అరే ఇది ఈ ప్లేస్ లో ఉంచింది నాకు జాబు ఇది నాకు నేను అనుకున్న ప్లేస్ అనేది దొరికింది నాకు జాబు అని చెప్పేసి అందులో ఏమైనా ఎట్లా అంటే లాగింగ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అనమాట సో అట్లని దేవుడు కూడా మనకు ఎన్నో బయలుపరుస్తున్నాడు ఎన్నో అయినా మనకు చెప్పాలి అని అనుకుంటున్నాడు ఏవేవో దేవుని మనము అంటే ఎంత దాహం కలిగి ఉంటాము మన హంగర్ ఎంత ఉంది మనకి ఆకలి దప్పి ఎట్లా ఉంది దేవుల్లో ఎందుకంటే ఇక్కడ దావీదు దేవుని కోసము ఎంతో అంటే థర్స్టీ ఫర్ గాడ్ అనమాట ఆయన దేవుని పట్ల దావిదు ఏం అంటే దేవుని దాహం కొరకు అంటే వెయిట్ చేస్తున్నాడు ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ శత్రువు మీద విజయం పొందడానికి ఆ ప్రతి ఒక్క భద్రత మనకి కావాలా ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ లో నేను ఏమన్నా ఉందంటే ప్రైజ్ అండ్ వర్షిప్ ఒకటి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకోవచ్చు దేవుణంలో మనం లాగింగ్ అయినప్పుడు మనం ఎన్నెన్నో చూడగలుగుతాం ప్రే చేస్తాము మళ్ళీ దేవుని వర్షిప్ చేస్తాము ప్రైజ్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్ ప్రే ఫర్ హెల్ప్ ప్రొటెక్షన్ అండ్ సాలబ్రేషన్ ప్రే ఫర్ ఫర్ సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ పిరిషన్స్ ఫర్ ది పనిష్మెంట్స్ ఆఫ్ ఎనిమిట్స్ ఇన్ని గానం అంటే దేవునికి మన ప్రేరణ వర్షిప్ చేయాలా ఇంకా దేవుని యొక్క హెల్ప్ మనకు కావాలా ఆయన యొక్క ప్రొటెక్షన్ మనకు కావాలా మనకు సాలబ్రేషన్ కావాలా మళ్ళా ఫర్ గివ్నెస్ కావాలా సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ నువ్వు దేవుని యొక్క సువాత ప్రకటించాలా థ్యాంక్స్ గివింగ్ చెప్పాలా గాడ్ బ్లెసింగ్స్ నీకు రావాలా నీ యొక్క బాధ బాధ్యతలు అన్ని నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలా ఇవన్నీ మన పిటిషన్స్ లో వస్తుంటాయి అనమాట సో ఇవన్నీ అంటే మన పనిష్మెంట్స్ ఎనిమిస్ కొంతమంది ఆ ఎనిమీస్ అంటే మనకి ఎవరో కాదు డుస్టుడే మనకు ఎనిమి కానీ అది డైరెక్ట్ గా వచ్చి మనం శోధించేది కానీ ఫస్ట్ మనుషులలోకి వెళ్ళి అది శోధించడం స్టార్ట్ చేస్తుంది అనమాట డూస్ అయితే ఎప్పుడైతే మనం లాగింగ్ అవుతామో దేవుని కొరకు కనిపెడతా ఉండాలా ఇందాక నేను పాట పడ్డాను కదా ఆయన యొక్క ప్రసన్నత చూడాలి అంటే ఆయనే మన దగ్గరికి రావాలంటే ఆయనే మనకి కమిట్ కావాలి అంటే మనం ఆయనకి ఎంత రుణపడి జీవించాలా అండ్ నీతి కొరకు మనము మనకు మాథ్యూ వార్తలో ఉంటది మరి ఫైవ్ సిక్స్ లో మాథ్యూ ఫైవ్ లో మన సిక్స్త్ వచ్చడంలో మనకి ఏముంటుందంటే నీతి కొరకు ఆకలి దప్పి గల వారు వారు తృప్తిపరచబడదురు అంటే నువ్వు దేనికోసం వెతుకుతున్నావు నీకు ఏం కావాలా అంటే ఈ లోకం కోసం వెతుకుతున్నావా ఆత్మీయమైన జీవితం వెతుకుతున్నావా టూ థింగ్స్ దానికి రెండు పెట్టినాడు న్యాచురల్ గా పెట్టినాడు ఆత్మీయంగా కూడా పెట్టినాడు అందుకే ఆయన అంటున్నారు బ్లెస్ ఆర్ దోస్ హూ హా బ్లెస్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్టీ ఫర్ రైచస్నెస్ ఫర్ దేర్ విల్ బి ఫీల్డ్ అంటే ఆయన బ్లెస్ చేస్తానంటున్నాను నువ్వు ఆత్మీయంగా అడిగితే నీవు నీతి కొరకు అడిగితే ఆయన నేను దీవిస్తా అంటున్నా నీకు చూపిస్తా అంటున్నా నీకు అలాంటి ఆశ ఉంటే నీకు అలాంటి దప్పి ఉంటే ఆ నీకు దేవుని యొక్క రైచస్ నెస్ అంటే నువ్వు నీతి కొరకు నువ్వు వెతుకుతే చేస్తే ఆయన డెఫినెట్ గా ఇచ్చే దేవుడే కాబట్టి ఆయన మనకి ఇస్తానంటుంది దాని మీద కూడా దేవుని సరిధిలో ఆయన ఎంతో మొర పెడతాడు ఎందుకంటే ఆయన రాకడ కోసం చూస్తున్నాడు ఆయన ఎప్పుడు నా హృదయంలో వెతికినాడు దేవుని ఎందుకంటే ఇక్కడ ఓ దేవా నీవే నా దేవుడవు నేను నిన్ను వెతుకుచున్నాను మరి నువ్వు ఎప్పుడు వెతుకుతున్నావు దేవుణ్ణి నా ఆత్మ నీ కొరకు దాహం వేసి ఉంది మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలా ఇంకా పొందుకోవాలి అంటే మనం ఎంత కనిపెట్టాలా దీవాలత్ర స్థుతించాలా అర్లీ మార్నింగ్ అని త్రీ ఫోర్ ఫైవ్ ఈ టైంలో మనం ప్రేస్ చేస్తుంటే దేవునికి ఆయన ఎన్నో మనకు బలపరుస్తూ ఉంటాడు ఎందుకు అనంటే నేను ఎవ్రీడే మార్నింగ్ వర్షిప్ చేసుకుంటాను ప్రేర్ చేసుకుంటాను కాబట్టి ఈ టూ త్రీ డేస్ నుంచే కొంచెం బలహీనత అంటే హెల్త్ బాలిక అయితే నేను సాటర్డే సండే మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను వాక్యం చదువుకోని ప్రేర్ చేసుకుంటున్నాను నేను ఐజియా సిక్స్టీ త్రీ ఏ చదువుతున్నాను చదువుతూ చదువుతుంటే దేవుడు నాకు ఏం బయలుపరుచుందంటే అందులో ఉన్న గుంపులు ఏంటియో నాకు తెలియజేసి అనమాట దేవుడు ఐజియా సిక్స్టీ త్రీలో నేను చదువుతున్నా వాక్యం చదువుతున్నా అంత ఇంకా చదువుతుంటే కూడా నాకు కొంచెం నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే టయర్డ్ అయిపోయినా అయినా నేను లేచి దేవుని సన్నిధిలో మూర నాకు ఒక ఆశ ఉంది ఇంకా సన్నిధిలో నేను ఒప్పుకున్నా దేవాన్ని కోపం పడ్డాట్లా అన్నందుకు నన్ను క్షమించు ప్రభా అంటే నా ప్రవర్తన నా బిహేవియర్ ఎట్లా ఉందో నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా దేవుని నేను పాపిని క్షమించు ప్రభా ఆయన ఒప్పుకున్నాక అంతే చేసినాక దేవుడు నన్ను క్షమించినాడు తర్వాత నేను దేవుని వాక్యం విషయంలో అడిగితే ఆయన ఆ వాక్యంలో వచనాల అది గుంపుకు సాదృశ్యం నాకు తెలియజేసిన దేవుడు అంటే ఐజెన్ నేను చదివినప్పుడు దేవుని నాకు అట్లా అదే రీతిగా నేను ఏం చేసినట్టే వాక్యం చదివినా అంతే చేసిన ఆ మళ్ళీ నేను ఏం చేసినా అంత ఎక్కడ క్లోజ్ చేసి కొంచెంసేపు పడుకుందాము మళ్ళీ సెవెన్కి లేచి కుకింగ్ చేద్దామని అనుకున్నాను పడుకున్నా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుకున్నాను అంతే ఆ ఫైవ్ మినిట్స్ నాకు దిగుడు ఒక కలర్ చూపించున్నాడు వాటర్ ఫ్లో అవుతున్నాయి బ్లూ అండ్ వైట్ ఉంది వాటర్ అయితే బ్లూ అండ్ వైట్ ఉంది ఈ వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నాయి పోర్చగా కొంతమంది వాటర్ లో ఆడుకుంటున్నారు కొంతమంది మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ మన దగ్గరికి వస్తుంటే చేస్తుంటే మనం వెళ్ళి దాంతో ఆడుతుంటాం చేస్తుంటాం కదా అట్లని ఈ వాటర్ లో ఆడేటప్పుడు చేసేటప్పుడు పిల్లలు ఉన్నారు కొంతమంది పిల్లలు ఇట్లా కొంతమంది ఏమో కాల్వ కట్టుకుంటున్నారు కొంతమంది ఏమో వాటర్ దగ్గర తీసుకుంటున్నారు అట్లా అంటే దేవుడు చూపిస్తున్నారు ఆ వాటర్ అంతా ఫ్లో అవుతుంది ఆ వాటర్ కూడా నాకు ఎట్లా బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది ఆ వాటర్ దేవుడు బ్లూ అండ్ వైట్ కలర్ కనిపించినప్పుడు దేవుడు అది వాక్యం నాకు బయలుపరచుకోడు నిన్న నేను చూసుకున్నాను ప్రకటన ట్వంటీ టూలో ఉంటుందా వచనాలు అంటే దేవుడు అంటే చూడండి మనం ఆకలి దప్పి కలిగినప్పుడు ఆయన తృప్తి పరిచే దేవుడు నేను దేవునికి వాక్యం కోసం అడుగుతున్నా దేవు నాకు చూపించు ప్రభా నేను తెలుసుకోవాలా ప్రభాని ఆయనను ఆయన కంపల్సరీ చూపించే దేవుడు అంటే నీ థర్స్టీ ఏ విధంగా ఉంది మరి ఆయన నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే దగ్గరగా ఉంటుందో అప్పుడే ఆయన యొక్క ప్రజెన్స్ మన మధ్యలో జరుగుతుంది సో దేవునికి ఎట్లా అంటే ఆ జామున లేచి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంతో దగ్గరగా ఉంటారు తెలుసా దేవుడు మనకి నాకు అనుభవం కూడా అయింది అట్లా ఆ ఎందుకంటే నేను మార్నింగ్ టైమ్స్ లో నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను మార్నింగ్ టైమ్స్ లోను మరి నాకు అంత జ్ఞాపకం లేదు కానీ నేను ప్రేయర్ అయితే చేస్తున్నాను చేరిపన కూర్చొని ఇట్లా వంగి ఇట్లా స్వరం విన్నట్లు కనిపిస్తుంది నాకు అంటే దేవుడు చుడు మనం ఏ టైంలో ప్రార్థన చేస్తున్నా వింటాడు కానీ నువ్వు వేకువ జామున లేచి ప్రార్థన చేస్తే ఆయనకి ఎంతో ఆశ ఏం ఏం చెప్తారా అని అంటే దేవుని యొక్క ఆశ ఉంది ఆయన ఆశ మనం తెలుసుకోవాలా మనం కూడా ఆయన కోసం ఆశ పడి ఆయన కోసం మనం వెతుకుతూనే ఉండాలా నా ఆత్మ నీ కొరకు దాహం వేస్తుంది నీలు లేక ఎండిపోయిన మరియు అలసిపోయిన భూములలో నా శరీరము నీ కోసము ఆ ఏంటంటే దాహం అంటే రెండికి ఆశ ఉంది శరీరానికి ఉంది ఆత్మకి ఉంది కానీ నీ శరీరం కూడా నీ ఆత్మ మాట వినాలి అప్పుడైతేనే కదా ఏకరీతిగా కలిగి ఉంటావు నువ్వు శరీరం వేరైపోయి ఆత్మ వేరైపోయి అట్లయితే వేరగానే ఉంటది అందుకే నీ హృదయమే కానీ నీ శరీరమే కానీ వేచి ఉండాలా రెండు వేచి ఉండాలా అప్పుడైతేనే కదా ఆయన యొక్క మైమ శరీరం మనం ధరించుకోవాలి అని నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆశను తొలగించుకోవాలా శరీరంలో ఎన్నో బలహీనత ఉంది చాలా బలహీనత ఉంది ఎందుకంటే నేను చూసుకున్న కొన్ని యూనివర్సెస్ ఎట్లా అంటే ఆ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ గాడ్ ఒకటి ఉంది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎనిమిల్స్ డిస్ అంటే చాలా ఉన్నాయి ఇందులో మనం చూసుకుంటే రైట్ వే ఉంది అంటే గుడ్ వే ఉంది బ్యాడ్ వే కూడా ఉంది అంటే శరీరం ఉంది ఆత్మ ఉంది రెండు ఉన్నాయి ఈ రెండితో నువ్వు అలసిపోయి ఎండిపోయిన భూమి శరీరంలాగా జీవిస్తే నీకు ఏది అర్థం కాదు అంటే ఆ యొక్క నుంచి నువ్వు బయటికి రావాల్సిందే ఆయన నువ్వు వెతకాలా ఎప్పుడు నువ్వు వెతుకుతుంటావో ఆ యొక్క ఆ నుంచి దేవుని నేను బయటికి తీసుకొస్తాడు అందుకే నీ ఆత్మని కానీ నీ శరీరమే కానీ ఆయన వెతకాలా నీ ఆత్మ కూడా వేచి ఉండాలా దాంతో పాటు నీ శరీరం కూడా వేచి ఉండాలా నేను ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే ఆ చూడండి మనం మార్నింగ్ టైమ్స్ లో ప్రార్థన చేస్తుంటాము మార్నింగ్ టైమ్స్ లో మనం ప్రే చేస్తుంటే మన శరీరం ఏమైపోతుందంటే అలసిపోయి నిద్రపోతుంటది ఒక్కొక్కసారి మనకి ఎంతో ఆశ ఉంటుంది ఆ ప్రార్థన అయితే అది వచ్చి నిద్ర అది కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఆ నీళ్ళు లేక ఎండిపోయిన వాటర్ లేకుండా ఎండిపోయిన స్థలము ఎట్లా ఉంటది అది ఎండిపోయిన భూములే అవి ఎండిపోతాయి ఆ భూములు అంటే ఆ యొక్క అట్లా ఉన్నారు ఎండిపోయినారు వాళ్ళు దేవుని వైపు రావాలి వాళ్ళ శరీరంకి ఇంకా వాళ్ళ ఆత్మలకు దాహం కావాలి అనంటే మనుషుల మీద ఆధారపడడం కాదు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి మై బాడీస్ years for you year in a day and wearing land without water. Without water. We don't have water. We don't have water. I'm looking for natural. We don't have water. So, what is the matter of water? That's why we are important. If we are not able to do this, we are not able to do this. If we are not able to do this, we are not able to do this. అందుకే ఆయన మనం వెతకాలా మన దేవుని మనం వెతుకుతూనే ఉండాలా ఆయన మన హృదయం నుంచి నివసించాలా ఆనందంతో ఆయనని మనం వేచి ఉండాలా ఎలా మనం ఆనందిస్తుండాలా ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి మరలా ఆనందించుడి కదా ఫిలిపీన్స్ ఫోర్ ఫోర్ రిజాయిస్ ఇన్ దవర్ ఆల్వేస్ అగేన్ ఐ విల్ సే రిజాయిస్ అని అంటాడు దేవుడు సో అలాగే పౌలు రాసింది ఆ ఫిలిపీన్స్ ఫోర్ మనం దేవుల్లోనే ఆనందించాలా ఆయన కోసం మనం థర్స్టీ ఉండాలా ఆయన కోసమే మనం హంగర్ ఉండాలా ఆయన కోసమని నీ ఆకలి ఉండాలా ఆయన కోసమని నీ దాహం ఉండాలా ఆయనే నీ వృద్ధంలోకి రావాలా అంటే నీ ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏకమైతేనే నీకు ఆ అనేది జరుగుతుంది ఆయన సన్నిధిలో ఆనందం అనేది దొరుకుతుంది ఆయన నువ్వు వెతికిన ఆయన అంటే ఆయన ప్రసన్నతను మనం చూసిన వరం ఆయనలో మనము అంటే దేవుని యొక్క ఆత్మ మనలో కలిసి ఉన్నప్పుడు సో స్థుతి అర్పణ మనం దేవునికి చెల్లించాలి దేవునికి మన స్థుతి అర్పణ చెల్లించాలా ఎందుకంటే ఆయన మనకు దీంట్లో కూడా చూపిస్తారు ఐజియా ఫిఫ్టీ ఫైవ్ వన్ లో ఇంగ్లీష్ లో ఏమన్నారంటే కమ్ ఆల్ ఆఫ్ యు హూ థర్స్టీ హూ థర్స్టీ కమ్స్ టు ది వాటర్ అండ్ యూ వితౌట్ మనీ కమ్స్ బై అండ్ ఈ కమ్స్ Buy wine and milk without money and without cost. What is the English name? The day, uh, come all you. Two of them. In the book, Isaiah 55.1 is the first time you read it. You can't get away from the dead. You can't get away from the dead. You can't get away from the dead. మీరు వచ్చి కొని భోజనం చేయుడి రండి రూకలు లేక ఏను లేకపోయిన ఏమీ ఇయకే ద్రాక్షరసం అను పాలను కొనుడియా చూడండి మళ్ళీ నేను చిన్నప్పుడు మాకు స్కూల్లో ఒక సాంగ్ నేర్పించినారు ఏం సాంగ్ నేర్పించారంటే కమ్స్ టు ది వాటర్ ఆల్ యూ థర్స్ కమ్స్ టు ది వాటర్ All ఆల్ యు చిల్డ్రన్స్ కమ్స్ టు ది వాటర్ ఆల్ యుస్ అంటే నువ్వు దేనికోసం దాహం నీ దాహం ఏముంది ఈ లోకరీతిగా చూసుకుంటే జనం ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను జనం ఏం చేశారంటే పైసల కోసము వాళ్ళకు దాహం ఉంటుంది తినే తిండి కోసం దాహం ఉంటుంది వాళ్ళ కొనే వస్తువుల కోసం దాహం ఉంటుంది ఆ వాళ్ళు ఏది కొనాలన్నా ఏది చేయాలనుకున్నా అన్నిటికీ దాహము అంటే వాలకు వాళ్ళకు లోకరీతిగా సంపాదించుకోవాలి ఆస్తి అంతోసులు ఇవన్నీ నాకు కావాలి అని విలు ఎట్లా అంటే ఆత్మీయంగా కాకుండా వీళ్ళంతా శరీరకరంగా ఆలోచించే వాళ్ళకు ఇలాంటి విషయంలో దాహం ఉంటుంది ఆ నేను నాకు అది సంపాదించుకోవాలి ఇది సంపాదించ అవి గుణాలు ఇవి గుణాలు ఏదిదో ఆశలో అవి వేరేగానే ఉండే జనాలకు అందరికీ అలాంటి దాహం ఉంటది కానీ దేవుని కొరకు దాహం కలిగిన వారు ఎవరున్నారంటే దేవుని నమ్ముకునేవారు దేవుణ్ణి ఎవరైతే ఆశపడి ఆయన వెతుకుతున్నారో వాళ్ళకి మాత్రమే ఉంటది థర్స్టింగ్ ఫర్ గాడ్ ఎవరైతే దేవుని వెతుకుతున్నారో వాళ్ళకే ఉంటది అందుకే చూడండి ఈ ఐజియా ఫిఫ్టీ ఫైవ్ లో చూసుకుంటే వాళ్ళు రెండు గుంపులు ఉన్నాక కూడా కానీ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాక్ష రసము వాయిని తీసుకోమని చెప్తున్నారు అంటే దేవుడు ఇక్కడ ఏం చూసినట్టు మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి అంటే దేవుడు ఆల్రెడీ ఆయన రక్తము చేత మనల్ని కడిగేసినాడు ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు కదా నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి సో ఈ పాటలో దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడు ఎందుకనంటే అందరూ పైసా పెట్టి అది కొనుక్కుంటున్నారు ఇది కొనుక్కుంటున్నారు ఆ సువార్తలో అంటే ఇదంతా సాయసాల కోసమే మాట్లాడుతుంది దేవుడు రంగంలో ఏం చేస్తారు పిలుచుకుంటారు ఇంటికి పిలుచుకుంటారు చేస్తారు అంత బానే ఉంటుంది మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు కానుకలు ఇవ్వడమే కానీ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇస్తూ ఉంటారు అంటే అది లోకపరంగా చేస్తారు వాళ్ళు మంచి పేరు సంపాదించుకోవాలా ఆయన ఏ గ్రేట్ పాస్టర్ ఆయన గ్రేట్ పాస్టర్ టీచర్ అని అనుకోవడము వాళ్ళ మధ్యలో ఉంటాయి సో అలా కాదు మన తండ్రి ఏం చేశారు అంటే మన ఏసయ్య మన కొరకు ఆయన రక్తం చేత బ్లడ్ ఆఫ్ డిజీజెస్ ఆయన రక్తం చేత మనల్ని కడిగేసినాడు ఆయన రక్తం ఇచ్చి మనల్ని మనకు విలువే లేదు విలవలేని జీవితానికి ఆయన విలువ ఇచ్చినాడు ఎంత విలువ ఇచ్చినాడు దేవుడు మనకి అంత విలువ ఇచ్చినాడు నువ్వు పది మంది దాంట్లో వెళ్ళు నువ్వు ఎక్కడన్నా తిరుగు ఎక్కడ నేను తలగనే పెట్టే దేవుడు కానీ ఎప్పుడైనా కింద పెట్టాడు ఇంకా మనల్ని ఆల్వేజ్ మనం తలగనే పెడతాడు దేవుడు మనకి ఎందుకంటే ఆయన రక్తం మనల్ని కొనుక్కున్నాడు దేవుడు అనే రక్తం చేత కొన్నాడు కాబట్టి ఆ యొక్క వాయిని మనం పొందుకోవాలా చూడండి అన్ని పైసా పెడితేనే వస్తుంది కానీ ఇది పైసా పెట్టకుండానే వస్తుంది దేవుని దేవుని యొక్క రక్తము మనకి పాపక్షేమ పని అడిగినప్పుడు మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన్ని జాలిగల దేవుడు కనికరం కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి మన కండ నుంచి ఒక్క కన్ను వచ్చినా ఆయన సహించేవాడు కాదు దేవుడు నా బిడ్డ ఏడుస్తుందని ఆయన ఎంత తొందరగా దిగి వస్తాడంటే అంత తొందరగా అని మన పాపని క్షమించే దేవుడు సో ఆయన రక్తం చెత్త మన కడగబడినడు ఆయన రక్తం చెత్త మనం అంత ఇంపార్టెంట్ అనే గాడ్ కి నువ్వు ఇంకా ఎట్లా థర్స్టీగా ఉంటావు సో మనం థర్స్టీ దానికోసమే ఉండాలి నీ దాహం అంతా దానికోసమే ఉండాల నువ్వు దేనికోసము దాహం వేస్తే అది లాభం లేదు శరీరకరంగా నీకు దాహాలు ఉంటాయి అది వేస్ట్ కానీ ఇక్కడ ఎట్లా ఉండాలంటే ఆయన రాకడ త్వరలో ఉంది ఏచుప్రభు చనిపోయి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నారు కాబట్టి నీ దాహము నీ ఆకలి ఎట్లా ఉండాలంటే నీ శరీరమే నీ ఆత్మనే రెండు ఏకమే అని స్తించాలా నీ శరీరం కూడా వెతకాలా నీ ఆత్మ కూడా వెతకాల రెండు ఎందుకంటే ఆయన వచ్చేటానికి నువ్వు మైమశరీరంగా మారబడలా అంటే నీలో దేవుని యొక్క వాక్యం ఉంటేనే నువ్వు మైమశరీరంగా మారబడతావు అంతవరకు మనం మారలేము సో ఆయనలో మనము ఉండాలా ఆయన కోసం మనం వెతకాలా అనంటే వీ హ్యావ్ టు గో టు గాడ్ జస్ట్ మనం లాగింగ్ కావాలి ఆయనలో చూడండి టైం ఉన్నప్పుడే మనం లాగింగ్ అవుతాం టైం లేకపోతే లాగౌట్ అయిపోతాం అందుకే లాగింగ్ చేయాలా కంపల్సరీగా నువ్వు లాగింగ్ తీసుకోవాలా ఇష్టం ఉన్నప్పుడు మనం ఫేస్బుక్ చూస్తూ ఉంటాం ఇష్టం ఉన్నప్పుడు మనం ఏమన్నా చూడాలి అని అనుకుంటే వెళ్తాము నెట్ ఓపెన్ చేస్తాము చూస్తా ఉంటాము కానీ అది కాదు ఇంపార్టెంట్ నువ్వు దేవుని కోసం వెతుకు నువ్వు వెందులో వెతుకు కానీ ఆయన కోసమే నువ్వు వెతకాలా ఇంకా నువ్వు దేనికోసం వెతికినా అది లాభం లేదు నువ్వు వెతకాల్సింది దేవుని కొరకు ఆయన రాకడ కోసం నువ్వు వెతకాలా ఆయన కోసం నువ్వు ఎదురు చూడాలి అనంటే ఆయన కూడా వెతుకుతున్నాడు నన్ను కనుక్కున్న వారు ఇంకా ఈ లోకంలో ఎంత మంది ఉన్నారని చిన్న గుంపు మాత్రమే ఆయన వెతుకుతున్నారు ద్వివారథలు ఆయన ఆ కాలంలో ప్రవక్తలు ఎంతో మంది ప్రార్థించినారు ఇలాంటి సమయం చూడడానికి కానీ వాళ్ళకు దొరకంది మనకు ఇచ్చిందంటే దేవుడు అది ఎంతో ధన్యత కాబట్టి మనం కూడా ఆయనను వెతకాలా నీ నీ మొత్తం ఎట్లా ఉండాలంటే యు హ్యావ్ టు చూస్ ఆల్ గుడ్ థింగ్స్ నువ్వు ఏ చూజ్ చేసుకున్న గుడ్ థింగ్సే ఉండాలా నీ ఆత్మకు సంబంధించిందే ఉండాలా ఎందుకంటే ఏ డిజైర్ ఫర్ గాడ్ అనమాట నీలో ఉన్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ స్క్రిప్ట్ ఆఫ్ ది ట్రూ పర్సన్స్ నీలో ఏవైతే స్క్రిప్ట్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్స్ అంటే మనకు అర్థం ఇపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ తీస్తున్నాడు అనంటే ఆ మూవీకి కావాల్సిన అవసరతలన్నీ చూసుకుంటారు ఫస్ట్ ఇది పెడదాము తర్వాత ఇట్లా పాట పెట్టుకున్నాము తర్వాత ఎట్లా ఈ పైటి నుంచి అట్లా అంటే స్క్రిప్ట్ అనేది మనం రాసుకోవాలా దేవుళ్ళు అంటే నీ హాట్కి ఉన్న డిజైర్స్ అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో దేవుళ్ళు లో అవన్నీ నువ్వు లైన్ లో రాసుకోవాలా నీలో ఏవైతే ఫాల్ట్స్ ఉన్నాయో లైన్ లో రాసుకోవాలా ట్రస్టెడ్ అండ్ ఫాల్స్ నీలో ఏవైతే గుడ్ థింగ్స్ ఉన్నాయో అవి దగ్గర రాసుకో నీ దగ్గర ఏవైతే ఫాల్ట్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ పక్కకు రాసుకో ఎందుకంటే నువ్వు కంపారిజన్ చేసుకో రెండిట్లో నువ్వు ఈక్వల్ గా ఉండాలి అన్నిట్లో నువ్వు ఈక్వల్ గా ఉండాలా అన్నిట్లో మనం ఈక్వల్ గా ఉండాలంటే మనం కంపారిజన్ చేసుకోవాల్సిందే నీ గుడ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి నీ బ్యాడ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి నీ బ్యాక్ థింగ్స్ ఏమైనా ఉంటే అవన్నిటిని క్యాన్సిల్ చేసుకో రోజుకి ఒక్కొక్కటి ఒకటి రబ్ చేసుకుంటున్నాడు నీ ఆత్మ పరిశుద్ధత పరచుకోవాలా సో మనం రోజు ప్రార్థన చేసేది దేవునికి అదే ఎందుకంటే మన ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధతగా ఉంటుందో అప్పుడే యచు ప్రభుత్వం మన హృదయంలో నివసిస్తాడు అంతవరకైనా నివసించాడు అంటే మన హృదయంలో ఇంత దాగుమచ్చ కూడా ఉండకూడదు సో ఎవ్రీథింగ్ రబ్ అయిపోవాలా అంటే నీ ఫాల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తూచుకోవాలి చిన్న చిన్న వాటిల్లోనే పడిపోతాం ఎందుకు నేను అంటే నా లైఫ్లో అనుభవం ఉన్నాయి అలాంటి మళ్ళీ నేను దేవుని సన్నిధిలో అడగడానికి ఎంత ప్రయాసపడ్డానంటే చాలా ప్రయాసపడ్డా ఇంకా నేను తీర్మానం దేవా ఇంకోసారి నేను అలా అని మళ్ళీ అది తీర్మానం చేసుకున్నట్టే ఇంతవరకు నేను వాటి జోలికే పోలేదు అందుకే నాకు దేవుడు నేర్పించింది ఇదే నీలో ఉన్న గుడ్ నీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏమున్నాయి రాసుకొని ఆ క్రియ నీలో పోయే అంత అడుగుతూనే ఉండు దేవనా నుంచి ఇది తీసేయి దేవనా నుంచి ఇది తీసేయి యొక్క మంచితనం నాకు ఇవ్వు ఇలాంటి మనం ప్రార్థనలు పెట్టాలా ఎందుకంటే మన డిజైర్స్ ఏమన్నా మనకే తెలియదు మన ఆత్మకున్న కోరికలు ఏంటో మనకు తెలీదు ఏదో ఏదో విధంగా వెళ్తున్నాము వస్తున్నాము మార్నింగ్ లేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం వాక్యం చూస్తాం ఇది కాదు లాయి నీ దాహం ఏంటి ఒక ఆత్మని ఆయన నడిపించడానికి మన ప్రయాసం అంటే దానికోసమే కదా అంటే ఒక ఆత్మ దేవుని సన్నిధికి రావాలి అనంటే ఆ ఒక ఆత్మ శాల్వేషన్కి రావాలి అనంటే ఫస్ట్ మన క్రియ కరెక్ట్ గా ఉండాలి సో మన బిహేవియర్ చేంజెస్ రావాలా మన అంగర్ ఎట్లుండాలంటే మన ఆకలి ఎట్లుండాలంటే మనలో ఉన్న తప్పిదనం అంతా తీసేసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడుచుకోవాలా ఆయన కొరకు మనం దర్స్ట్ ఉండాలా ఆయన యొక్క శాల్వేషన్ లో ఆయన రక్షణలో మనం ఉండాలి అనంటే ట్రూత్ గా మనం నడుచుకోవాలి దేవుని యొక్క సత్యంలో మనం నడవబడాల ఆయన సత్యంలో నడవబడాలంటే ఆయన యొక్క పరిశుద్ధత్వం మనకు కావాలా ఆయన నుంచి మనం నేర్చుకోవాలి సీకింగ్ గాడ్ జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ లో ఎయిట్ వన్ సిక్స్ అని నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను కానీ అన్ని రిలేటెడ్ టు గాడ్సే ఉన్నాయి అంటే ఏది చేసినా నువ్వు దేవునికే ఇవ్వాలా నీ హార్ట్ేక్ అని ను నేర్చుకునే విధాలని కానీ దేవుడి నుంచి నువ్వు నేర్చుకోవాలా దేవుడు మనకు నేర్పిస్తా ఉంటాడు వాళ్ళనే వ్యక్తుల చేత వాళ్ళలో నీకు ఏదైతే మంచితనం అనిపిస్తుందో అది నువ్వు క్యాచ్ చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే దేవుడు అది మంచితనం ఇచ్చినాడు ఆయన లోకంలా చనిపోయి వెళ్ళేటప్పుడు ఆయన మంచితనం ఈ లోకం వదిలేసి వెళ్ళినాడు యేసు ప్రభు ఆ మంచితనం ఎంతమంది పట్టుకున్నారు వాళ్ళే ప్రవక్తలుగా సేవకులుగా ఆయన నియమించుకున్నాడు ఆయన మంచితనాన్ని ఎంతమంది అయితే పట్టుకున్నారో ఆ ప్రవక్తలకు అందరికీ దేవుడు బయలుపరుచున్నాడు సో మనం కూడా ఆయన నీతిని వెతకాలా ఆయన నీతిని మనం పట్టుకోవాలా దానికోసమే మనము దాహము ఆకలిగాని ఉండాలా అలాంటి వారికి దేవుడు తృప్తి పరుస్తా అంటు రహస్యాలు ఆయన బయలుపరుస్తానంటున్నాడు ఎందుకంటే మాకు చిన్నప్పుడు ఇంకొక సాంగ్ కూడా నేర్పించింది ఆ ఈ సాంగ్ ఎందుకు ఇందులో రిలేటెడ్ గా అనిపించింది నాకు ఎందుకంటే బ్యాక్స్ ఆఫ్ గోల్డ్ కెన్ బై ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ హంటింగ్ ఫర్ అంటే బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ లో నీకు కావలసిన అవసరం అన్ని వేసుకున్నావు కానీ నేను నీకు అన్ని ఉన్నాక కూడా నీ హృదయంలో సంతోషమే లేదు నీ హృదయంలో సంతోషం లేదు ఆయన ఏమంటున్నాడు బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ కెన్ ఎవర్ బై అని అంటున్నాడు హ్యాపీనెస్ ఆస్ హంటింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇస్ నో ద మనీ యూ హ్యావ్ నా ద గోల్డ్ నా ద సిల్వర్ ఆఫ్ ద బుక్ యూ హ్యావ్ నువ్వు ఎన్ని అని చదువు నువ్వెన్ని అని చేస్కో నీకు ఆస్తి అంతస్తులు ఎన్ని ఉన్నా నీ ఇంట్లో నువ్వెన్ని దాచిపెట్టుకున్నా నీ హృదయంలో దేవుడు లేకపోతే అది వ్యర్థమే అని అంటున్నాడు ఆయన సంతోషం లేకపోతే అది వ్యర్థమే నీ హృదయంలో ఏ చుప్రభు ఉంటే నీకు ఎట్లా చూసినా సంతోషమే నీకు బాధ వచ్చినా నీకు దుఃఖం నీకు సంతోషం వచ్చినా ఇరుగు ఏది అన్నా నీకు సంతోషమే ఉంటుంది చిన్నప్పుడు ఆ పాట మేము బాగా పాడేట్లేము అది నాకు ఆ రోజు అర్థం కాలే కానీ ఈ రోజు అర్థమైంది అంటే దేవుడు ఆ రోజు నాకు ఏదో చిన్న చిన్న వర్డ్స్ నాకు అర్థమైందని అందులో కానీ ఈ రోజు ఆ పాటకి దప్తిగా చూసుకుంటే ఎంత మీనింగ్ ఫుల్గా అంత మీనింగ్ ఫుల్ ఉంది బ్యాగ్ అంటే మన హృదయమే కదా మన ఆత్మనే మన ఆత్మలో ఎన్నెన్నో థింకింగ్స్ ఉంటాయి ఎన్నెన్నో విధాలు ఉంటాయి ఎన్నో డిజైర్స్ ఉంటాయి మంచి తలంపులు ఉంటాయి చెడ్డ తలంపులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అవన్నీ క్లీన్ అయిపోవాలా నువ్వు పైసా ఎన్ని గుణ నీ మంచి నీ ఆత్మకి తృప్తి అనేది లేదు ను పైసా పెట్టి ఎంత గుణం కానీ నీ తృప్తి అనేది లేదు మన అనేది లేదు కానీ నీకు మన శాంతి ఎక్కడికించి రావాలా నువ్వు దేవుని వెతికినప్పుడే నీకు మన శాంతి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు గోజాడినప్పుడే నీకు మన చూడండి ఎంతో మంది గొప్ప రిచ్ పీపుల్ రాయల్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు సో ఆ రాయల్ పీపుల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆస్తి అంతస్తులు అన్ని ఉంటాయి డబ్బులు అన్ని కానీ వాళ్ళకి నైట్ నిద్ర పట్టదు ఎందుకు ఎవరై ఇలాంటి థాట్స్ వాళ్ళకు ఉంటాయి అంటే వాళ్ళు లోకంలో ఎంత సంపాదించుకున్నారు చివరికి వాళ్ళ ఆత్మ ఎక్కడికి పోతుందో వాళ్ళకే తెలియదు అందుకే వాళ్ళ శాంతియే లేదు కాబట్టి ఆయన అదే అంటున్నాడు నీ మనుషుకి అంటే నీ హార్ట్ కి ఎప్పుడైతే మనుషాంతి కావాలి అంటే ను సర్చింగ్ చేయాలా దేవుణ్ణి దేవుణ్ణి ను వెతుకాలా ఆయన నువ్వు వెతికినప్పుడు ఎక్కడో కనపడాడు మన దగ్గరనే ఉంటాడు దేవుడు మన బైబుల్ ఉంటాడు దేవుడు బైబుల్ చేతనే దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన స్వరము వినాలి అంటే డైరెక్ట్ గా ఆయన వినాలి అని అనుకుంటే ఎంతో నువ్వు ఆయన సన్నిధిలో ఆయన నువ్వు ఎంతో వెతకాలా నీ హృదయం నుంచి ఆయన నివసించాలా అంటే మనం ఆయన కోసము ఎంత దెబ్తిగా ఆలోచిస్తున్నామో ఎంత దెబ్తగా మనం వెళ్తున్నామో ఇది మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఆయన మనకి ఇచ్చిందే అది మన నీళ్లు లేకపోతే నీ హృదయం ఎండిపోతుంది మరి గొప్ప జనం లేక ఎండిపోయి ఉన్నారు వాళ్ళకందరికీ దాహము వేస్తుంది వాళ్లకు శరీరానికి దాహమే ఉంది ఆత్మీయంగా కూడా రెండిట్లో వాళ్ళకు దాహమే ఉంది ఆ రెండింటికి వాళ్ళకి దాహం కావాలంటే ఆ యొక్క గుంపుల నుంచి వాళ్ళు బయటకు రావాలా వాళ్ళు దేవుని వెతకాలా ఎప్పుడైతే దేవుని వెతుకుతారో దేవుని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వాళ్ళ భూమిలకు ఏమైపోతాయంటే ఆ దేవుని యొక్క నీళ్ళు వాళ్ళకు ఆ హృదయం అనేది ఫలింప చేయబడుతుంది అంటే ఎండిపోయిన భూమి అనేది మంచికే పోతుంది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క వాక్యం మనకు టర్స్టిగా ఉన్నప్పుడు ఆ వాక్యం చదివినప్పుడు నీ రుదనికి తృప్తి అనిపించాలా ఎందుకంటే మన లైఫ్ అందరికీ జరిగిన అనుభవాలు కదా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వెళ్తున్నాము దారిలో అనుకోకుండా సడన్ ఏవో జరిగినాయి కానీ దేవుడు మనకు వాక్యం చేత మాట్లాడుతుంటాడు ఎందుకు దేవుడు వాక్యం చేత మాట్లాడతాడు కొన్ని కొన్నిసార్లు దేవుడు పాటలు చేత మాట్లాడుతుంటాడు అట్లా వాక్యమైనా పాటలైనా ఆయనదే వాక్యమే మాటలైనా దేని యొక్క వాక్యమే వాటర్ అయినా దేని యొక్క వాక్యమే కాబట్టి ఆ రెండిట్లో మనము ఎట్లా అనే ఆయన కోసం మనం వెతకాలా ఆయన స్థుతించాలా ఆరాధించాలా ఆయన కోసం మనం తపన తలతల రాడాలి ఆయన కోసం మనము అంత టేస్టీగా ఉండాలి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా డెజర్ట్ లో మనం ప్రయాణిస్తున్నాము ఆ డెజర్ లో మనం ప్రయత్నించినప్పుడు కొంచెం దూరం పోవడానికి మనకి ఎంతో ఆకలిస్తుంటది ఆ ఎంతో వాటర్ కావాలి అని అనిపిస్తుంది దాహము దాహము దాహం అని మనం ఎట్లా ఆ యొక్క అరణ్యంలోకి పోయినప్పుడు దాహం వేసినప్పుడు ఎలాంటి అంటే ఆ సిచ్యువేషన్ మనకి ఎట్లా ఉంటుందో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అంత దాహం వేసినప్పుడు సడన్ గా నీకు వాటర్ దొరికితే నీకు ఎంత సంతోషమవుతుంది ఆ నీళ్ళు అయినాక ఎంత ఎంత తృప్తి అని మనకి అట్టని ఇంతకాలం వరకు మనం లేము వాక్యంలో కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి మనం వస్తున్నాము నడుచుకుంటున్నాము చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా ఇవ్వడానికి ఆశ ఉంది మనం కూడా తీసుకోవాలా ఎప్పుడైతే నువ్వు లాగింగ్ అవుతావో ఇవన్నీ నీలో వస్తాయి లాగింగ్ కాకపోతే నువ్వు ఇంకా లాగ్ అవుటే ఉంటే ఆయన బైపాల్చిటీ అన్ని కూడా నువ్వు తెలుసుకోలేకపోతావు సో అందుకే ఆయన చెప్తున్నారు అందుకే ఈ బైబుల్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే లాగింగ్ కావాలి ఫర్ గాడ్ ఈ వాక్యం మనకు చెప్తుంది ఆయన కోసం మనం వెతకాలి ఆ మనం నార్మల్గా దేవా నువ్వు నా దేవుడవు అని అంటే అయిపోతావాడా కాదు ఎందుకంటే నువ్వు ఆయనకి ఒప్పుకుంటున్నావా మంచి పూర్తిగా ఇక్కడ ఓ గాడ్ యు ఆర్ మై గాడ్ అని అంటున్నారు ఓ దేవ నీవే నా దేవుడవు మనం నార్మల్గా అంటాం దేవ నువ్వే నా దేవుడవు అని అంటాము కానీ దేవుడు నువ్వు స్వీకరించ అంటే దేవుడు అంగీకరించాలి కదా నువ్వు నా బిడవని అనుకున్నంత మాత్రంలో కాదు ఆ క్రియ చేసి చూపించాలా ఓ గాడ్ యు ఆర్ మై గాడ్ అన్నప్పుడు నువ్వు ఆయనకి ఎంత రుణపడి ఉండాలా ఆయనకు నువ్వు ఎంత ఒబేయి ఉండాలా ఆయన నీకు క్లోజ్ గా కావాలా నువ్వు నియరెస్ట్ గా కావాలా ఇంకా ఆయన నుంచి నువ్వు నేర్చుకోవాలా నీ యొక్క సోల్ కి థర్స్టీ ఫర్ యూ అన్నప్పుడు నీ ఆత్మకి దప్పి కలిగినప్పుడు ఆయన నీతిని నువ్వు వెతికినప్పుడు డెఫినెట్ గా ఆయనకు చూపిస్తాడు అప్పుడు ఆయన నేను స్వీకరిస్తాడు కంపల్సరీగా ఆయన స్వీకరి స్వీకరిస్తాడు ఎందుకంటే నువ్వు ఆశ పడిన ప్రాణానికి దేవుడు కంపల్సరీ తృప్తి పంచే దేవుడు అందుకే మనం ఆశ దేనికోసము ఆశ కాదు మనం వాక్యం కోసం ఆశ పడాలా వాక్యాన్ని నేర్చుకోవాలా రకరకాల విధాలుగా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి సదాకాల మాయంతో మనం జీవించాలంటే ఆయన వాక్యం హృదయంలో ఉంటేనే మనం సదాకాల ఆయనతో జీవించగలుగుతాము లేకపోతే జీవించలేము అందుకే అని చెప్తున్నాడు అనమాట ఇవన్నీ వచనాలు ఎన్నో ఉన్నాయి ఛాన్స్ సెవెంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో కూడా ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే థర్స్టీ ఫర్ గాడ్ లాగింగ్ ఫర్ గాడ్ ఇవి ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడైతే అంటే నువ్వు టైం తీసుకుంటేనే ప్రేయర్కి రాగలుగుతావు నువ్వు టైం తీసుకోకపోతే రాలేవు ప్రేయర్ కి ఈజీ మెథడ్ కదా దేవుడు ఈజీగా చూపించేస్తున్నాడు లాగింగ్ ఫర్ గాడ్ అన్నప్పుడు నువ్వు టైం తీసుకొని వస్తేనే లాగింగ్ అవుతావు నువ్వు టైం తీసుకోకపోతే ఇంకా నువ్వు బయటనే వెతుకుతుంటావు మనం టైం తీసుకోవాలా దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలా ఆయన వెతకాలా ఆత్మ అంటే నీ ఆత్మ దేవుని కొరకు దప్పిగలిగి ఉండాలా అంటే ఆయన కోసం నువ్వు వెతుకుతూనే ఉండాలా ఆయన నీకు బయలుపరిచేంత వరకు ఆయన నువ్వు వెతకాలా మరి ఆయన మన హృదయంలోకి రావాలని నివసించాలి అంటే నువ్వు ఎంత ఓవేగా జీవించాలా నువ్వు ఎంత లోబడాలా కదా ఎందుకంటే నా లైఫ్ లో అనుభవం అవుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను మొత్తం ఇంట్లో కూర్చుంటే నాకు ఏ అనుభవం తెలుసలే నేను ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళేసి వస్తున్నానో సేవాకి వెళ్ళేసి వస్తున్నానో అప్పుడే నాకు తెలుస్తుంది నా బిహేవియర్ ఎట్లా ఉంటుందో అని అందుకే దేవుడు అంటున్నాడు నీ గుడ్ థింగ్స్ నీ బ్యాడ్ థింగ్స్ ఏమేమవుతున్నాయో అవి నువ్వు పెట్టుకో ఆ బ్యాడ్ థింగ్స్ అన్ని పోవాలా అక్కడ కూడా నీకు గుడ్ థింగ్స్ రావాలా ఎవ్రీథింగ్ ఈక్వల్ గా ఉండాలా అంటే మన బిహేవియర్ చేంజెస్ రావాలా దేవుని కోసం మనము అన్ని వదిలేసుకోవాలా కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి మనము కొన్ని సాక్రిఫైస్ చేయబుద్ధి కాదు మనకి లోకరీతిగా చూసుకుంటే కొన్ని ఆత్మీయంగా చూసుకుంటే కూడా సాక్రిఫైస్ చేయలేకపోతుంటాము ఒకరికి హెల్ప్ చేయాలంటే పది సార్లు ఆలోచిస్తాం ఈ వద్దా ఏ వాళ్ళు కదా వాళ్ళకి ఇస్తే లాభము ఇలాంటి అంటే అక్కడ రెండు వస్తున్నాయి నీ ఆత్మ వస్తుంది నీ శరీరం వస్తుంది రెండు వస్తున్నాయి అందుకే నీ ఆత్మ మాట శరీరం వినాలా శరీరం కూడా నీ ఆత్మ మాట వినాలా ఆత్మ చెప్పింది ప్రతి ఒక్కటి శరీరము ఓబే కావాలా కానీ శరీరంకి మనం ఓబే కావద్దు శరీరానికి ఎప్పుడైతే మనం ఒబే అవుతామో ఫాల్స్ లోకి వెళ్ళిపోతామో అందుకే శరీరాన్ని ఆశలో చంపేసుకోవాలా శరీరానికి ఉన్న డిజైన్స్ మన బాడీకి ఉన్న డిజైన్స్ అన్నింటినీ మనం చంపేసుకుని మన డిజైన్స్ ఎట్లా ఉండాలంటే ఆత్మీయమైన డిజైన్స్ ఉండాలా ఆత్మీయమైన కోరికలు మనకు ఉండాలా దేవుని వెతకాలా ఆయనని చూడాలా అలచిపోకుండా ఆయన సన్నిధిలో గోడ్జాడాలా దివరత్లో ఆయన ప్రార్థించాలా కంటిన్యూస్లీ ప్రయత్నాల ఇవన్నీ చేసినప్పుడే కదా ఆయన ఆలయంలో మనము వెళితేనే కదా మనకు దేవుడు అన్ని అందుకే నువ్వు ఫస్ట్ లాగింగ్ కావాలా ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన టాపిక్ అది అండ్ లాగింగ్ సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ అంటే నీతి కొరకు నువ్వు ఆకలి దప్పి గలిగితేనే నీ గుడ్ థింగ్స్ అనేది బయలు తెలియజేస్తాడు అన్నమాట దేవుడు బ్లెస్ ఫర్ దోస్ హూ హంగర్ అండ్ థర్టీ ఫోర్ రైచస్ ఫర్ దేర్ విల్ బి ఫీల్డ్ సో నువ్వు నీతి కొరకు ఆకలి కొరకు నీతి కొరకే నీ దప్పి ఉండాలా ఆకలి ఉండాలా అంటే దేవుని యొక్క వాక్యం కోసము నువ్వు ప్రయాస దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వెతకాలా దేవుణ్ణి ఆయన రాకడ కోసం నువ్వు వెతకాల ఎందుకంటే ఆయన చాలా త్వరలో వచ్చే దేవుడు కాబట్టి ఆయన ప్రతిసారి మనకు చెప్తూనే ఉన్నాడు నేను త్వరగా రాబోతున్నాను అని మన తండ్రి మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన పరిశుద్ధాత్మ చేత ఇక్కడ మనల్ని రన్ చేస్తున్నాడు దేవుడు మళ్ళీ ఆయన రావాలి కదా ఆయన చూడాలి అంటే మన కళ్ళు కూడా ఆశతో కనుక్కోవాలి కదా మనం కూడా మన కళ్ళు కూడా ఆయన వైపు చూడాలి ఆయన మనం వెతకాలి మన దగ్గరికి రావాలా మన హృదయం నుంచి ఆయన రాకడు కూడా చాలా త్వరలో ఉంది కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి ఆయన ఎదురుట నియడానికి శక్తి కావాలి అనంటే నువ్వు దేవుడి ముందు స్టాండ్ కావాలి అనంటే ఆ యొక్క శక్తి మనం పొందుకోవాలి అనంటే మన ఆత్మ మన శరీరం మొత్తము మైమ శరీరంగా మారబడాల్సిందే కాబట్టి ఆయన సన్నిధిని మనం అడుగుదాము ఆయనను వెతుకుదాము ఆయన డెఫినెట్ గా ఇచ్చే దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పేసుకొని ఇంకా న్యూ లైఫ్ అనేది మనకు దేవుడి ఇస్తాడు ఆయన వెతకాల దీవాలతో ఆయన నువ్వు ప్రార్థించు కనీసం నీకు ఏ టైం కుదిరినా ఆ టైంలో నువ్వు పుతించు ఆరాధించు ఆయన వాక్యం ధ్యానించు అప్పుడే ఆయన నీ హృదయంలో నివసిస్తాడు మరి దేవుడి ఇవే నాకు ఇవే దేవుడు నాకు కాబట్టి నేను మీ అందరూ మధ్యలో పంచుకున్నాను మరి దేవుడి చిన్న వాక్యం దీవించను గాని పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి దినమంతా ప్రభా కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దేవారాత్రంలో నీ కంటి పాప వల్లే కాచి కాపాడి దినముకున్న తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినవు తండ్రి నీతో మధ్యాహ్నం గడిపే భాగ్యము స్వరం వినే ధన్యత మాకు మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు ప్రభా నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్య నీకే యుగ యుగములు కలుగును గాక హలేలుయ్యా తండ్రి ప్రభా అవును ప్రభా ఎక్కువ జామునే లేచి నిన్ను స్థుతించాలా నిన్ను కొనియాడాలా నీ నామాన్ని గణపరచాలా ప్రభా తండ్రి నాయనా ప్రభా నాయనైతే ఇంతవరకు ఎప్పుడూ ప్రభా ఆ రీతిగా చేయలేదు క్షమించండి ప్రభా అలాగే ప్రభా నాయనా నీ కొరకు నాయన మే ఆకలి గుని ఉండాలా దప్పిక ఉండాలా ప్రభ నాయనా నీటి వాగుల కొరకు ప్రభ దుప్పి ఎట్లయితే ప్రభ అది ఆశతో పరిగతతో ప్రభా నీ కొరకు మేము అట్లా ఆశతో ఉండాలా ప్రభ ఒకటే ప్రభ బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నట్టు నీ కొరకే జీవించాలా పౌరుషం కలిగిన ఆయన శక్తి కలిగి ప్రభ అనేకుల జీవితాల్లో ప్రభా యొక్క వెలుగు నింపాలా ప్రభ అనేకులని రక్షణలోకి నడిపించాలా ప్రభ దాని కొరకు ముందుకు వెళుతుంటే ప్రభా నాయన ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభ వాటన్నిటినీ సులువుగా మేము పట్టించుకోకుండా ముందుకు పోవాలా ప్రభ అది మీ వైపు చూస్తేనే ప్రభా కాబట్టి నా యొద్ధకు వస్తేనే ప్రభాయన అన్నావు ప్రభ నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనుడు అన్నావు ప్రభా కాబట్టి నీ యొద్ధకు రావడం అంటే నీ వాక్యాన్ని ధ్యానించడమే ప్రభా వాటిలో మేము బాగా నా తండ్రి నాయన తేటగా చూడాలా ప్రభాయన వెతకాల ప్రభా నీ యొక్క మరుగైన విషయాలు ఎన్నో సత్యాలు ప్రభా అలాంటి జ్ఞానము అలాంటి పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు దయచేయండి ప్రభాయన తండ్రి నీ వాక్యమే ప్రభా నాయన ఆ జీవం కాబట్టి ప్రభాయన మేము నాయన పరిశోధించాలా లేఖనాలన్నీ పరీక్షించాలా నాయన ఇంకా తండ్రి ఎన్నో తేటగా మేము చూడాలా ప్రభ అలాంటి కన్నులు మాకు దయచే ప్రభ అలాంటి హృదయము అలాంటి తలుపులు అలాంటి ఆసక్తి మాకు దయచేయండి ప్రభా మనుషులంతా ఈ లోకం కొరకు నాయన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు ప్రభా మేము మాత్రం మా గురి యొక్కకే నీ కొరకు మేము పరిగెత్తాలా ప్రభ ఇంకా మా హృదయంలో నీ పట్ల ఏది ఆయాసకరంగా ఉందో ప్రభ ఏ శరీర బలహీనతల వల్ల ప్రభా ఈ దినం ప్రభా నీకు దూరంగా ఉన్నామో వాటి అన్నిటిని మీరు చూపిస్తున్నారు ప్రభ మా బుద్ధిని ఆయన మా బుద్ధికి నిజంగానే మీరు స్వస్థతను ఇస్తున్నారు ప్రభా ఆయన చెడ్డ ఆలోచనల నుంచి చెడ్డ తలంపుల నుంచి సరైన నడవడి లేకుండా ఇష్టానుసారంగా నోటితో మాట్లాడడం ప్రభ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మమ్మల్ని ప్రభ నాయన మా నోటికి బుద్ధి చెప్పినారు మా ఆలోచనలకి మా హృదయానికి అన్నిటికీ మీరు బుద్ధి చెప్పి ప్రభా నాయన మా యొక్క వంకర దాన్ని మీరు చక్కగా సరిచేస్తున్నందుకు ప్రభా మీకు వందనాలు ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి వాక్యం ద్వారా ప్రభా నాయన తండ్రి నీ కొరకు మేము ఎట్లా ఆసక్తితో ఉండాలా ప్రభ ఎట్లా ప్రభా ఆ యొక్క వాగుల కొరకు దుప్పి కానీ నాయన దావీదు ఆ రీతిగా ఉన్నాడు ప్రభ నాయన నీ కొరకు ఈ దినం మేము కూడా ఉండాలా ప్రభా తండ్రి నాయన ఆ ప్రాయాసంతో మేము ముందుకు వెళ్ళాలా దాని కొరకు మేము వెతకాలా అడగాల కానీ మనుషులంతా ప్రభాయన ఈ లోకంలో పనికి రాని వాటి కొరకు ప్రభా దివారాత్రములు ప్రభా ప్రార్థన చేస్తున్నారు కానీ వాటన్నిటికన్నా ప్రభా నాయన వెండి బంగారాల ఈ లోకంలో ఉన్న ఏటికన్నా అతి ప్రాముఖ్యమైన దేవుడు అతి సుందరుడుమైన దేవుడు నిన్ను కావాలని ఈ లోకం ఎవరు ఆశపడట్లేదు ప్రభ ఆ వరం కావాలా ఈ వరం కావాలా ఆ ప్రమోషనలు ఈ ప్రమోషనలు ఇది అది అది అని నాయన తండ్రి వాళ్ళు ఉన్న ఉపవాసాలన్నీ వాటి కొరకు ప్రయాసపడుతున్నారు కానీ మేమైతే ఎవరి గురించి విమర్శించట్లేదు ఎవరి గురించి అనట్లేదు కానీ మా గురి ఒకటే మిమ్మల్ని వెతకాలా మిమ్మల్ని అడగాల మీరు మా వశం అవ్వాలా ప్రభ మీరుంటే మాకు చాలు ప్రభా తండ్రి ఎందుకంటే సంతోషమైన సమాధానమైన ప్రేమైనా అది మీలోనే మాకు దొరుకుతుంది ప్రభ ఈ లోకంలో ఎక్కడా దొరకదు ప్రభ కాబట్టి నీ కొరకే మేము ప్రయాసపడాలా ఎన్ని ఉపవాసాలు ఉండైనా ప్రభా నిన్ను వెతకాల ప్రభా మీరు ఎక్కడున్నా వెతకాల కానీ మా హృదయాన్ని స్వస్థపరచుకుంటా మాలోనే ఉంటానన్నావు ప్రభా కాబట్టి నీ వాక్యాన్ని మేము వెతకాల ప్రభా దాని కొరకు ప్రభా తండ్రి మేము ఎంతగానో శ్రమించాలా ప్రభా నేర్చుకోవాలా నాయన మీరు మాలో నివసించినప్పుడు మాకు మార్గము త్రోభ మాకు అన్ని బోధించే దేవుడు మీరే ఆదరించే దేవుడు కాబట్టే ప్రభ మీరు మా వశమైనప్పుడు ప్రభ మేము అన్ని తేటగా చూడగలము ప్రభ ఎలాంటి మోసపరిచే ఆత్మలు కానీ భ్రమపరిచే ఆత్మలు ఎవరికి మేము చెక్కకుండా ప్రభ మమ్మల్ని మేము నాయన కాపాడుకోగలం ప్రభ మీ సహాయం ద్వారానే ప్రభ వాక్యం తండ్రి ఈ సిస్టర్ ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి నా బలహీనతను కూడా మీరు చూపించినారు ప్రభ మీకెంతో వందనాలు ప్రభ ఎందుకంటే బలహీనతల నుంచి ఆ సమస్యల నుంచి మాలో పోతేనే ప్రభా మేము పూర్తిగా పరిపూర్ణం అవ్వగలం ప్రభా కాబట్టి ఇంకా ఏమున్నాయో ప్రభా నాయన మీరు వెతకండి ప్రభా మాలో నాయన ఎక్కడ మాలో ఈ దినం ప్రభా నీకు ఆయస్కరమైన ఉన్నాయో చూపించండి ప్రభ మనుషులు కూడా చూడలేరు ప్రభ అలాంటిది మీరు చూసి నాయన మా యొక్క బుద్ధిని నాయన మా యొక్క వంకర టెంకరమైన జీవితాలను సరిచేయండి మాకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇవ్వండి బుద్ధి లేని వాళ్ళలాగా నడుచుకుంటుంటే మాకు బుద్ధి చెప్పండి మాలో ఏమైనా అక్రమం ఉంటే అహం ఉంటే గర్వం ఉంటే ఆయన పాతాలంలోకి అణచివేసి నాయన తండ్రి మమ్మల్ని సరిచేయండి ప్రభా నాయన మా నడవడికని మా చూపులను మా మాటలను మా హృదయాన్ని తలంపులు ప్రతిదీ ప్రభా నీ ఎదుట మేము నిర్దోషులాగా ఉండాలంటే అవన్నీ మీరు సరిచేయాలా ప్రభా ఇంకా వాక్యాల ద్వారా మీరు చూపించండి నాయన సంపూర్ణంగా మీలో పరిపూర్ణం అయ్యేలాగునా నాయనా నీ కృప మాకు సమృద్ధిగా దయచేమని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకున్నందుకు మేము అనేకులను సిద్ధపరచాలా అలాంటి జ్ఞానము అలాంటి అభిషేకము అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు అలాంటి జ్ఞానము నీ కృప వెంబడి కృప నాయన మాకు సమృద్ధిగా దయచేయమని నా ప్రభ ఈ వాక్యం ద్వారా ప్రభ నాలో ఏదైనా ఆయాసకరమైంది ఉంటే సరిచేయమని నాకు తండ్రి మీరే నడిపించమని సిస్టర్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభ ఇంకా నాయన మీ నాయనా ప్రభ ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఈ సిస్టర్ ద్వారా మీరు చూపించండి ప్రభ గొప్ప సేవకురాలు అవ్వాలా ప్రభ గొప్పగా వెలిగింపబడాలా అనేకులకి ప్రభ గొప్ప ప్రవక్తలాగా సిస్టర్ ఉండాలా ఆమె ద్వారా అనేకులు రక్షణలోకి రావాలా అనేకులు జీవితాల్లో అద్భుతాలు ఉండాలా ప్రభ ప్రతి చీకటి శక్తులు ప్రభ ఎదుట నిలవడలేకుండా చెడిసేలాగా అలాంటి ఉన్నతమైన స్థానంలో ప్రభ ఈ సిస్టర్ మీరు లేవనెత్తండి ప్రభ ఆమె భర్త మంచి ఆరోగ్యం దయచేయండి ఉద్యోగాల్లో రాకపోకల్లో తోడుండండి ప్రమోషన్ విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి ఆ బాబును కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆ బాబు చుట్టూ కూడా మీకు అంచెం యొక్క అగ్ని పెట్టండి ప్రభా నాయన తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన ఇంకా మమ్మల్ని సరిచేయమని మా ఆలోచనలు అన్నింటినీ మీరు సరిచేయమని వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభా కాబట్టి వెతకే అడిగా వెతకాలని చూపించినావు ప్రభా ఈ దినం నుంచి మేము ఆ రీతిగా అడుగులు వేసుకొని ముందుకు పోవాలా ప్రభా సమర్థించుకునే జీవితం ప్రభ మమ్మల్ని మేము సరిది చెప్పుకునే అలాంటి గుణగణాలు ఉంటే తొలగించండి ప్రభ అవి పాతాలంలోకి నడతాయి కానీ పైకి లేపలేవు ప్రభ కాబట్టి అలాంటి గుణగణాలు లేకుండా నాయన ధైర్యంగా నిలబడి పౌరుషంతో నాయన శక్తి కలిగి ప్రభ మేము నాయన ఈ యొక్క అంధకార శక్తులతో వాటితో మాతో పోరాటం అన్నావు ప్రభ అవి ఎంత విజృంభించి పనిచేసినా కానీ మా ఎదుట ఏవి నిలబడలేవు ప్రభ ఎందుకంటే పౌరుషం దేవుడు శక్తి కలిగిన దేవుడు మా పక్షమునుండగా ఇంకా మాకు విరోధి ఎవడు ప్రభ కాబట్టి నాయన మీరే మాకు సహాయకుడు నమ్మదగిన దేవుడు మమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టుల నుంచి దుష్ట నుంచి దుష్టుల ఆలోచన నుంచి అలాంటి వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడే దేవుడు మీరు మాకుండగా మాకు భయం ఎందుకు ప్రభ కాబట్టి మేము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాం ప్రభా దేనికి దిగులు పడకుండా జడీయకుండా నాయన నీ మీద ఆధారపడుతూ ముందుకు పోతాం ప్రభ మీరే సహాయకుడు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సూత్రం ప్రభా పరిషిద్ గొప్ప దేవ సర్వశక్తి మంతులా నీకు వందాలేశ అబ్రహామిశాఖ యాకూబ్ల గొప్ప దేవ కృప తండ్రి నీకు వందాలేశ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రు కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగరించినారు తండ్రి నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు శ్రోతలు అర్పించకైనా సమస్త్ర ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహా ఐశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగునుగా కాలుయా నా ప్రభావ నా తండ్రి ఈ మధ్య కాలశంలోనైనా మీకు స్వరమైన ధన్యత మీరు మాకు తండ్రి ఎవరికి లేని ధన్యత ప్రభావ మీరు నీకు వందాలేసయ్యా ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభక్తలు చూడగడ్డారు ప్రభావ ఎంతో మంది భక్తులు చూడగడ్డారు కానీ వాళ్ళు చూడలేకపోయినారు ప్రభావ ఈ దినం వరకునైనా కాబట్టి నాకు మాకు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ఈ రోజు వాక్యందరమాతో మాట్లాడిన ప్రాభ గొప్ప దేవ పతి మేము ఆశ కలిగే మీ సన్నిధిలో వేకుములు లేచి నీకు మొరుపెట్టాలా అది మేము చేయలేకపోతున్నాం ప్రాభ ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపలేకపోతున్నాం మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమైనా మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న అయినా ఎక్కువ ప్రార్థనలో మేము గడపాలా ప్రాభ నా తల్లి వేసే ప్రాభ నా తండ్రి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నీ నీటి వాకులు కొరకు ఆశ పడినట్టు మా ప్రాణం ఓ ప్రాభ తెల్లవారికి ముందే మే మా కనులు తెరుచుకోవాలా ప్రాభ నేను చూడాలా మీ మహిమను చూడాలా దేవాతి దేవ మీ దూతలతో కలిసి నన్ను శుద్ధించాలా ప్రభావ అలాంటి అనుభవంలో ప్రభావ మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైనా గొప్ప దేవ ఒకప్పుడు ఆ అనుభవంలో మేము ఉండే ప్రభావ నా దేవ ఎస్తు ప్రభావ ఎక్కువ తన్ని మేము ప్రార్థనలో గడపలేకపోతున్నాం కనుక ప్రభావనైనా హెచ్చరించినారు ప్రవానికి వందలేస గొప్ప దేవ మాలో ఏముందో ప్రవాన తండ్రి మీరు ఏమించి మా నుంచి ఆశిస్తున్నారో ఈ రోజు మాతో మాట్లాడినారు ప్రవానికి వంద ప్రభావ ఓ దేవా అటు అన్నింటించి మాకు విడుదల కల్పించినైనా మీ కొరకు రోషం కలిగి జీవించాలా ఎక్కువ మేము ప్రార్థనలో మేము గడపాలా మరి విశేషంగా ప్రభా దివారాత్రులు మీ వాక్యాన్ని మేము ఎక్కువ సమయం ధ్యానించాలా ప్రభావ నాయనా ఏసయ్యా నా తన్ని ఓ ప్రభా క్రోవి దొరికినట్టు దేవా నా ప్రాణం మీ వాక్యం నా కొరిక దొరికిందన్నట్టు దావిది భక్తుడు ప్రభా నైనా ఏసయ్యా మీ వాక్యం ప్రభావ ఎంతో ఉన్నతమైంది ప్రభా ఆ వాక్యం మేము సంపూర్ణంగా మేము నిర్మలమైన ఉదకంతో మేము ప్రతి దినంని మేము స్నానం చేయబడాలా ప్రభావ పరిశుద్ధి తండ్రి మీరే వాక్యం కనుక మీ వల్లే మేము తయారు నా తల్లి అలాంటి బిడలుగా అలాంటి ఆత్మీయమైన అనుభవంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ఆదిష్టమైన గొప్ప దేవనత నీకు వందాలు ఏస ప్రతి క్షణంలో అయినా ఏసయ్యా నా అతను మీరు మాకు ఉచితంగా ఇస్తున్నారు ప్రభావ మీ కృపనైనా మమ్మల్ని ఎంతగానో ప్రభావ ఈ మధ్యాహ్నం ప్రభావం వాక్యంధ్ర బలపరిచిన నీకు వందాలి ప్రభావ గొప్ప దేవ మా బలహీతలు కూడా మీరు చూపించినారు ప్రభావ నీకు వంద వాటిని ఒప్పుకుంటున్నాం అయినా ఈ క్షణం అయినా వాటి నుంచి మాకు విడుదల ఎక్కువ మేము ప్రార్థనలు గడిపినైనా ఎక్కువ వాక్యంలో ధ్యానించి ప్రభావ సత్యాన్ని గ్రహించి ప్రభావ వాటిని అర్థం చేసుకొని మా జీవితాలు అవలంబించుకొని మరియు విశేషంగా అనేకులు వాటిని ప్రేమతో ప్రకటించే బిడలుగా తయారు చేయండి గొప్ప దేవనత నైనా ఏసయ్యా మీరు అక్కడ తొలిగొంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ ఇక సమాప్తి చివరి అంచుకో మేము వచ్చేసినామైనా అబద్ధ బోధ మతపరమైన బోధలో మనుషులంతా తాండవీస్తుంది ప్రభావ ఎంతో మంది గొప్ప జన ఆ సర్పంతో గుంపులో బడి ఆధారకరమైన బోధలో వాళ్ళు కొట్టిమిట్లాడుతున్నారనైనా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రభావ ఆ బంధకాల నుంచి వాళ్ళందరూ మీ బయట తీసుకొని రావాలా సమస్త జన్లు శిష్యులకు చేయాలా అనేకులు మీ సువార్త ప్రకటించాలా ప్రభావ మన నరుముల ప్రపంచమంతా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా క్రీస్తునామం ఎరగనే చోట్ల మీ వాక్యని ప్రకటించాలా ప్రభావ అలాంటి బలమైన సాధన మమ్మల్ని అందరికి తయారు చేయండి మీకొరకు రోషం పరిశుద్ధంగా మీ కొరకు మీ పక్షంగా దుష్టులకు వ్యతిరేకంగా ప్రభావ మీ నిలబడి ప్రభావ అనేకులకు మీ వాక్యని ప్రకటించాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రించండి ప్రభావ గ్రూప్లో ప్రదర్శిస్తాను అందరు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప శాసన పెట్టుకోండి వాక్యంధ్రం మాతో బలపచ్చిన ఆయన మమ్మల్ని ఎంతనో ప్రభావ ఉద్యంప చేసినారు దాన్ని బట్టి నీకు వందలు ప్రభావ చెప్పిన సిస్టర్ కూడా మీరు దీవించి ఆశ్రయించండి నూతన అభిషేకం దయచేయండి పర్లోకుపు జ్ఞానం చేత నింపి ప్రతి చోట మీకొక శాసనలు పెట్టుకోండి ఇంకా అనేక మంది విషయాలు తన సేవా జిత్ని ఫలభరితం చేయండి నెక్స్ట్ లెవెల్ సేవలు మీ నడిపించండి అయినా ఓ ప్రభావ తన భర్తను మీరు రక్షించుకొని బలపరచండి నూతనగా అభిషేకించండి బాబు చుట్టూ మీకు కనిచేసి మీకొరకు సాక్షన్ పెట్టుకొని అయినా కుటుంబం ఇంకా ఆత్మీయులు ఇంకా అంచలంచెలుగా మీ వాక్యం ఎదుగులాగా సాయపడండి గొప్ప దేవునా తన్ని ఆరాధన పాల్గొనే బ్రదర్ సిస్టర్ అందరినీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలందరినీ మీరు దీవించి ఆశ్రదించండి ఇంకా ఎంతమంది ప్రభావ రాలేదు వాళ్ళ కుటుంబాలు కూడా మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీకు వరకు శాసన పెట్టుకోండి నైనా మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపచ్చాలా నడిపించండి ప్రభావ నా తల్లి నీకు అన్నాలిసయ్య తండ్రి ఎస్సు ప్రభా నేను ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ పనులకు జ్ఞానం చేత నింపి ఇంకా అనేక విషయాలు అన్న ద్వారా బయలుపరుస్తున్నారు నైనా అనేక బిడ్డల మీరు బయలుపరుస్తున్నారు అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు నాయన ఒకరి నుంచి ఒకరు ఆ రీతిగా మమ్మల్ని ఎంతగానో మీరు ఉజ్జింపజేస్తున్నారు గొప్పదేవ మీదట మీ శక్తివంతులు నిలబడ్డకు ప్రభావ ఎల్లప్పుడూ మెలుకు గుడి మేము ప్రార్థించాలా ప్రభావ ఎందుకంటే ఆ దినం ఉరి వచ్చేటట్టు అకస్మాత్తుకు మీ మీదకి వస్తున్నారు కాబట్టి ప్రభావ మేము చెక్కబడుకున్న ప్రభావ మీదుట ప్రభావ శక్తివంతులు నిలబడాలా ప్రభావ మీ కొరకు ఎదురు చూడాలా ప్రాభ ఆ రీతిగా ప్రభావ మేము నిరీక్షణ కలిగే ప్రభావ మేము జీవించాలా అనేకులు మేము జీవి మీ చెంతకు నడిపించాలా అలాంటి సేవలు నడిపించండి అన్న అగ్ని కంచిని ఆఫీసులో మీ తోడుని ప్రదర్శించి విడిపించండి ఆయన మంచి ఆరోగ్యం దయచేసి కుటుంబం చుట్టూ అగ్ని కంచి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీరు దీవించి పర్లోకపు జ్ఞానం నింపి మీ కొరకు సాక్షలు పెట్టుకున్న ఆయన మీరు అక్కడ కుటుంబం సిద్ధపడాలి అనేకలు సిద్ధపరాల అన్న బంధువులు అక్క అందరూ ప్రభావి సత్యంలో రావాలా పరిస్థితుల్లో గుంపులు మీ ఉండాలా నైనా నా తన ఆ రీతిని మేము ముద్రించబడాలా మీ ముద్రలో మేము ఉండాలా ప్రభావ ఇమో చెందిన వరకు పరిశుధాత్మ చేత ముద్రిస్తున్నారు ప్రభా ప్రతి దినం ప్రభా మీ ఆత్మతో మీరు నింపబడాలా మీ ముద్ర కలిగి ఉండాలా లేకుంటే ప్రభావ ఈ లోకంలో శ్రమ అన్నారు ప్రభావ ప్రతి శ్రమ నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారు వాగ్దాన్ని ఆ రీతనే తప్పిస్తున్నారు నైనా మీరు నమ్మదగిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు ప్రభావ విశ్వాసంతో మేము ముందుకు పోయి బిడ్డగా తయారు ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకుని మీరు ఆకుడు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీకు వంద ప్రభా ఏసీ క్రీస్తు నామం బట్టి రాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినప్పుడు ప్రభా వాక్యం చేత మీరు మాట్లా మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీ నామ ఎత్తు కానీ ప్రభా సమయాన్ని మీ కృపల్లో మీ యొక్క కనికరంలో దేవా మీకు సమయం ఇచ్చేదేవా మేము దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకున్నాడు వల్ల పరిశుద్ధ ఆత్మశక్తి బలాన్ని దయచేయండి మీకు ఉపయోగించండి మీరే మహిబ్బంది ప్రభావి కృప్తి చేత కాపాడికులని రక్షణ నేర్పించారు కలిగించేమాల కృపణి ప్రభా కృతజ్ఞత పరిశుధ్రమైన సర్వశక్తి మంచుల సర్వాధికారినికి వందనాలు ప్రభువ వేలాది దూతులతో కూడిన మాహోన్నతరమైన గొప్ప దేవ వందనాలు తండ్రి దేవాయేచు ప్రభా వాక్యం చెత్త ప్రభా మీరు మాతో మాట్లాడడం వందనాలు ప్రభా దేవా నీ యొక్క స్వరం మాకు వినిపింప చేసినందుకు వందనాలు తండ్రి దేవాయేచు ప్రభా ఇంకా ప్రభా నీ కోసం మా కళ్ళు ప్రభ కోసం వెతుకుతూనే ఉండాలా ప్రభువ దేవాచు ప్రభ మీరు వచ్చి మారుద్యంలో ఎప్పుడు నివసిస్తారని ప్రభావ అందరూ మేము వెతుకుతున్న ప్రభా మీరు వచ్చి మారుద్యంలో నివసించండి ప్రభా దేవ మాలో ఉన్న బలహీనతని గద్దించి కొట్టివేసండి ప్రభా దేవత్మలను మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభా దేవా ప్రభా దివారభా నేను స్థుతించి ఆరాధించాల ప్రభు దేవని యొక్క వాక్యాల ప్రభా మేము చదువుతున్నాయి ప్రభా అది ఏది మేము మర్చిపోకుండా ప్రభా అది మాకు జ్ఞాపకంగా ఉండేటకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా అడగడైన మీరు మాకు సహాయం చేయండి ప్రభా దేవని యొక్క శాల్విశల మమ్మలం భద్రపరుచుకున్నందుకు నివందనాలు తండ్రి కృతజ్ఞతలు ప్రభా దేవా ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభావిత ఏర్పరచుకున్న ప్రభా మరి అంతమంది బిడ్డలు నీ సన్నిధికి రావాలంటే మరి నీ కొరకు ప్రభా మేము ఆకలే దెబ్బి కలిగి జీవించాలి ప్రభా అనే కత్మల ప్రభా నీ సన్నిధికి నడిపించే వారిలాగా ఉండాలా ఆ విధంగా ప్రభా మా దీవించి ఆశ్వచ్చితని పండి ప్రభా దేవాయ్ ప్రభా రాణి బిడ్డలు ఉంటే ప్రభా వారిని అందరినీ దీవించి ఆశ్రెస్ ప్రభా వారికి అందరికీ కూడా ప్రభా సంప్రదమైన స్వస్థత ఆరోగ్యము దయచని ప్రభా దేవాని సన్నిధిలో ప్రభా వారు కూడా ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయడం ప్రభా దేవా ప్రభా దేశం మొదలై శాంతి సమాధానం ఐక్యత దయచని ప్రభా ప్రతి ఒక్క దేశం కూడా ప్రభా సమాధానం కలిగించని ప్రభా దేవాజు ప్రభ మీరు బౌలర్ విషయంలో ప్రార్థించమన్నారు ప్రభా దేవా మేము ప్రార్థనలతో పెడుతున్న ప్రభా మరి మీరే అక్కడ ఆత్మకార్యం జరిగించి ప్రభా అందరూ సమాధానం పడగలగా ప్రభా వారితో మీరు దర్శించి మాట్లాడే ప్రభా అక్కడ కూడా ప్రభాని యొక్క సువాత అందబడాలి ప్రభా ఏచం నీకే వందనాలు లేదండ్రి దేవా ఏచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి ఎంతమందికి అయితే సంతనము లేదు ప్రభా వరికందరికీ కూడా ప్రభా ఏచుకృష్ణనామంలో సంతనం కలగలిచేని ప్రభా వారి గర్భ ఫలాన్ని తెలవండి ప్రభా ఏచం నీకే వందండి దేవ మ్యారేజెస్ కానీ వాళ్లకు మ్యారేజెస్ జరగాల ప్రభా దేవా ప్రభా ఆత్మకారం చెరిగించని ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించుకుని ప్రభా నీక స్థౌతంలో దేవాయచు ప్రభా జాబ్స్ లేని వారికి జాబ్స్ ని దాయించండి ప్రభా ముఖ్యంగా ప్రభా మాకు కావాల్సిన ఆశ మా కోరిక ఒకటి ప్రభా దేవ నీ యొక్క రాక కోసం ప్రభా ప్రతి ఒక్క కనుకొని జీవించాల ప్రభా అదే మా ఆశ అదే మా కోరిక తండ్రి దేవాయచు ప్రభా నీ సందరూ మేము ప్రభా దేవ ఒక దినం గడిపినాక ప్రభా అది నీకు వెయ్యి దినాగా కనిపిస్తుంది ప్రభా దేవాయ ప్రభా మరి మీరు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మీ యొక్క మాకు తోడించి నడిపించండి ప్రభా దేవాయచు ప్రభా ప్రతి ఒక్క రక్షించుకొని ప్రభా బీడని భూములు ఎన్నో ప్రమా ప్రభా వారికి నీ యొక్క స్వాత ప్రకటించాల ప్రభా దేవాభా సర్ప బోధ తేలిబోధ ప్రభాచుకు వేయబడిన దేవాయచు ప్రభా గొప్ప జనాన్ని ప్రభా ఆ యొక్క గుంపుల నుంచి మీరు బయటికి లాక్కరని ప్రభా దేవా నందిని నీ మీద ఆధారపడే బిడ్డలుగా తయారు చేయని ప్రభా దేవా ప్రభావ వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనతను గర్ధించి కొట్టివేసి ప్రభా దేవ వారి నీ పైన నీ కొరకు ప్రభా ఆకలి కలిగి జీవించాల దేవ అలాంటి బిడ్డల ప్రభా నీ సదిలో మొరకట్టే బిడ్డలుగా తయారు చేయని ప్రభావ అనేక సాక్ష్యములతో ప్రభా మీరు బలపరిచినందుకు నీకు వందరాల ప్రభా కృతజ్ఞత అస్తుంది తండ్రి దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ యొక్క కృపడి కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు ప్రభా దేవాయచ ప్రభా యొక్క సత్యం ప్రభా మాకే ఇంకా ఎక్కువ తెలియచేయండి ప్రభావ నీకేస్తండి నీ యొక్క గొడమైన మనమాల ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బ్రదర్స్ కి సిస్టర్స్ కి ప్రొవైడ్ చేయని ప్రభా ఈ బండి ప్రభావస్తండి దేవాయచ ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణాన్ని మీరు తృప్తిపర్చే దేవుడు ప్రభావ మరి కొన్ని హృదయ వాంతులు మీరు ప్రభా వాళ్ళని అందరినీ కూడా ప్రభా అభిషేకించి ప్రభా గొప్ప సేవకులుగా తయారు చేసి ప్రభా గొప్ప ప్రవక్తలుగా తయారు చేసి ప్రభా సాక్షిగా నిలబెట్టి ప్రభామనికి ప్రభావ పరిచి గుంపులో ప్రభాచుకోమని ప్రార్థిస్తాం మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి ప్రదర్శిస్తా కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడేమి ఇస్తారు అందరు